మీరు స్టార్టింగ్ ప్రేరు మీరే సార్ ఓకే వర్ష దర్వ మీకు వదనాలైనా కృపగల తండ్రి మీ స్థుల స్తోత్రాలైనా ఇసాయిల దేవ మీకు ఎంతో వదనాలు స్థుతులు కలపించుకుంటున్నాను తండ్రి ఈ గర్షణ కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీల్య కళలు పెట్టినందుకు మీకు ఎంతో వదనాలైన ఈ దినానికి మీకు అనూతనమైన కృపలు మా కళ్ళ గురించి నడిపించమని ఆర్పిస్తున్నాం మేము పో ప్రతి మార్గంలో సార్ అలా ప్రతి పనులు కానీ మీరు అనుభవించండి స్వచ్ఛాతంగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఇవి ఆరాధ్యంలో మీరే ఆధిపత్యం వహించండి అయిన ప్రభావ ఆసక్తి కలిగింది పరిస్థితి నుంచి గణపరిచే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం యువ సమస్తి చివరి బాలకత్వం వచ్చిన ప్రభావ ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా సాక్షిగా ఉండాలా ఏ రీతిగా అన్నింటి నడిపించాలి అటువంటి ప్రేరేపణ అభిషేకం మా పని గురించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ పరిశీలించి నేను స్వీకరించి దాని ప్రకారంగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మా జీవితాలను అవలంబించుకొని మీ విశ్వాసంలో బలపడాల తరువాత అనుగ్రహించామంటే ఆర్థిస్తున్నాం ప్రాధాన్యం మీ కలివి అంటే విజయం అనుభవించి మనందరినీ ఆక్రోశగా పరుచుకోమని ఏ సు ప్రీత పరుషితున్నామన్న ప్రార్థిస్తున్నాం సార్ ఒక పాట పాడు సార్ మీరేమో మెసేజ్ హృదయసు నిర్మించుకుని ప్రియమారృదయం అన్న పాత్ర ప్రియ సునించీ ప్రియమారణ హృదయం ముదమరవించునా హృదయా సరంగమునా ప్రియేసుర్ంచీవీ ప్రియమారణ హృదయం హీనా హృదయాంతరంగమునా ప్రభావము నారోహృదయాను నీర ప్రభావము నారోహృదయాను పవిత్రపరచును తండ్రి ప్రతిపాపమును కడిగి పవీత్ర పరము తండ్రి ప్రతిపాపమునుకడి ప్రియే సునిర్మించితివీ ప్రియమారణృదయం ఆ జాగరుగుడనైతే నీజాయా బువిరచి आ जदन कुडनेती नीज प्रयामू विडचि करुणा रसम तोला करम तोला कही किती किती सगळी येयिसिस मी मी चिती तेको तोरसे స్వాత వా చదు మగలే స్వాత వాడు మగే శేరి కోరి నడితుడు దారి నడిపించు నిర్మి ప్రియో వరణాహృదయం ప్రతిచోటీ సాక్షిగా ప్రభువో నిండునట్లు ప్రతిచోటీ సాక్షిగా ప్రభువా నిండునట్లు ఆత్మాషేక మునిమో ఆత్మీయం ఆత్మాభిషేక మునిమో ఆత్మీయం ప్రియే సునిర్వించితివీ ప్రియమారణనాదయ ముదారీంచునా He to die! Hallelujah! Thank You, Sir I'm just starting to refine the Jesus dragon. We have done this before... To go across <laughs> the 11th wall... With my children... Without any excuse, seek andiffer sorting... We did preach, like our fore hago, దేశ సేతులు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము వచనం ఐదు నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను ఆ యొక్క రాయబడిందంటే ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సహనమును సహనమునందు భక్తిని భక్తి సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకునని ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభుైన ఏసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫరులైనను కాకుండా చేయు ఇది ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అవరు అందువలన సహోదరులారా మీ పింపును ఏర్పాటును నిశ్చయం మీరు జాగ్రత్త పడుడు మీరు ఇట్టి ఎప్పుడునూ తొట్టిల్లదు అలాగున మన ప్రభును రక్షపడిన యేసు క్రిస్తి యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును ప్రభు మాటలు మన కోరికి దీవించిన చిన్న ప్రార్థన మనం చేసుకుందామండి ప్రేమ కలిగిన కృపగ కలిగిన మా ప్రియ పరిలోకొక తండ్రి ప్రభు మరి ఒకసారి మీ పాదం చెందుకు కృపాసిన తండ్రి మిమ్మల్ని పూజిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ కనపరుస్తూ ఆయన స్థుతిస్తూ సన్నతిస్తూ మేమందరం కూడేరుస్తుంటున్నాం దేవ ఆయన మా జీవితంలో మరి యొక్క దినం మీరు దయచేసిన ప్రస్తుతం తండ్రి ఈ దినం ప్రభ మీ మహిమ కొరకే నేను జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభా ప్రార్థన ఎందు ఆరాధన మా ఈ దినాన్ని హెచ్చించడానికి సహాయం చేయండి ప్రభు ఇక ఈ చదవడిన వాక్య భాగాన్ని మా దీవించి ఆశీర్వదించండి నాయన దీని ద్వారా ప్రభు మాతో మీరు ఏం మాట్లాడని అన్నారు మీ తరలోప సింహాసనం ధారాళంగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అయోగ్యం నేను విధానం జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఈరోజు చక్క చేసి కేవలం ఈ నోటి కూరగా ఆయన వాడుకోవాల్సి పెట్టుకుంటున్నాం ఆయన మీ మిల్లిన స్వరాన్ని మాకు వినిపించండి మీ స్వరం బలం కలిది అగ్నిని ప్రజ్వలింపజేయను అరణ్యములను కాల్చును దేవదారులు ఎవరోన మానవులు చీల్చును అటువంటి ప్రభావ నాయన మీ స్వరాన్ని మాకు వినిపించి మా హృదయాన్ని చీల్చవలసిందిగా మా హృదయాన్ని రగిలించవలసిందిగా ప్రభావ ప్రార్థిస్తుంటున్నాం ఆయన ఆన్లైన్ లోచిన ప్రతి ఒక్కరిని పట్టిస్తూ తిరుగుతండి మా మనస్సు మా కళ్ళు ప్రభు మా హృదయం మీ వైపు ఉండేలాగా సహాయం చేయవలసింది శక్తులను సైతర శక్తులను తండ్రి మీ రాజ్యానికి వ్యతిరేక ప్రపంచే ఈ ప్రతి శక్తిని మా ప్రభు నేసి శక్తి ద్వారా బంధిస్త ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకులు నేసిక్రిస్తున్నాం మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అయితే పోయినసారి కూడా నేను ఆ విశ్వాసం మీదనే నేను పంచుకున్నాను ఏంటో ప్రభు నాకు ఈ వీటి మీదనే విశ్వాసం మీదనే కొన్ని ప్రేరేపణలు వస్తున్నాయి కాబట్టి సో పోయినసారి ఏ విధంగా మనం హౌ గాడ్ విల్ టెస్ట్ అవర్ ఫెయిత్ అని కొన్ని విషయాలు చూసుకున్నాము సో గాడ్ డిమాండ్స్ తర్వాత డిఫికల్టీస్ ఎలా వస్తుందని చెప్తాం దాని ద్వారా మనం పరీక్షించి ఆయన బలపరుస్తాడు మన విశ్వాసాన్ని అదేవిధంగా ఈ డిమాండ్స్ అనే కోరికలను బట్టి కూడా ఈ ఆస్తు ఎలాంటి పనులు చేపిస్తాడంటే విచ్ వి థింక్ ఇంపాసిబుల్ కానీ ఆ విధంగా అండ్ ఆల్సో విత్ డబ్బు విషయంలో కూడా ఈ లోపంలో అతి దాని విషయంలో మనం ఏ విధంగా మన విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నాం విషయం అదేవిధంగా దాంట్లో కూడా మన విశ్వాసం పరీక్షింపబడుతుంది తర్వాత డిలేయింగ్ దేవుడు అనే విషయం మీద కూడా మనం కొన్ని ఏ విధంగా మన విశ్వాసం నేను బలపరుస్తాడనే విషయాల గురించి చూస్తున్నాం ఈరోజు ప్రభు నా దృష్టికి దానికి రిలేటెడ్ టు దట్ ఓన్లీ ఒక మాటను ఇక్కడ కొన్ని వాక్యాలను మేము చదువుతున్నప్పుడు నా దృష్టికి తీసుకురావటం జరిగింది అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనం చదవడిన చివరి భాగంలో మనం చూసినట్లయితే ఆ అంటే ఇలెవెన్త్ వర్స్ లో చాప్టర్ వన్ సెకండ్ పీటర్ చాప్టర్ వన్ లెవెన్త్ వర్స్ లో ఏముందంటే అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశం మనకు సమృద్ధిగా కలగాలనే ఉద్దేశమే కాబట్టి మనం ఈ లోకంలో విశ్వాసంతో బలంగా జీవించాలని ఆయన మహిమ కొరకు జీవించాలని ఆయన యొక్క వెలుగును మనం ప్రత్యక్షపరచాలి మన ద్వారా ఒక మిల్లర్స్ గా మనం ఈ లోకంలో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు పేతుడు తన స్వ అనుభవం తోటి ఏ విధంగా విశ్వాసంలో ఎదుగుతూ వచ్చాడో అది తను ఇక్కడ పంచుకుంటున్నాడు ప్రభు ఆ ప్రభు సిల్వర్ సిల్వర్ వేయటానికి ఆయన వాళ్ళందరూ పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్ల దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఆయన బయట నిలబడ్డాడు అదంటే చిన్న పిల్లతో ఆయన భయపడిపోయి ఇది అయిపోయినాడు డినై చేసిన వాడుగా అంటున్నాడు త్రీ టైమ్స్ ప్రభు ఆ మాట ముందే చెప్పాడు అటువంటి పేతులు తర్వాత ఎంతో గొప్పగా దేవుని కొరకు ఆయన వాడబడినాడు సో ఆ అనుభవాన్ని పేతుడు మనకు చెప్తున్నాడు అనమాట ఇక్కడ తనంటే ఎలా బలపడ్డాడు విశ్వాసంలో తను ఎలా ఎదిగాడు అనే విషయాలను పేతులు గారు మనకు చూస్తున్నాడు చూడండి స్టార్టింగ్ లో మనం చూసినట్లయితే చూడండి ఆయన ఏమంటాడంటే మన దేవుని యొక్క ఫస్ట్ వయసు లో మనం చూస్తే మన దేవుని యొక్క రక్షణ ఏసుక్రీస్ యొక్క నీతిని బట్టి మా అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పురాయినది ఏమంటున్నంటే దేవుని యొక్కయో రక్షకుడైన ఏసు క్రిసి యొక్కయో నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన కాబట్టి ఆ మన మన ప్రభువును మన దేవుని యొక్క రక్షడ ఏసుక్రీస్ యొక్క నీతిని బట్టి ఇటువంటి అమూల్యమైన విశ్వాసాన్ని మనము పొందాం కాబట్టి ఇంత అమూల్యమైన విశ్వాసం పొందిన మనము ఎలా ఉండాలో అనే విషయాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు అని ఏమంటున్నాడంటే ఆ ముందు వరకు వచ్చిన ఐదుకి ముందు ఒకటి నుంచి ఐదులో మనం కొన్ని చూసినట్లయితే నేను అక్కడక్కడ చూసి చెప్తాను మీకు చూడండి ఏమంటాడంటే ఈ దురాశకు అనుసరించిన లోకం మందున్న ఈ వాగ్దానముల మూల మీరు తప్పించుకొని దైవ స్వభావం ముందు వాటిని అనుగ్రహించాను అంటే వాగ్దానాల గురించి చెప్తున్నాడు ఎంత అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇవన్నీ కూడా మనం విశ్వాసం ద్వారానే వీటి పొందుకుంటాం కాబట్టి మన విశ్వాసము ఎంతో అమూల్యం అనేది అని చెప్తూ వీటన్ని మీ వాగ్దానాలన్నీ కూడా మీరు విశ్వాసం ద్వారా పొందుతారు అని చెప్తూ ఈ యొక్క భ్రష్టత్వం నుండి మనము మనం తప్పించుకొని దైవ స్వభావం తాలివారం అగనట్లు మనకు అనుగ్రహింపబడినాయట దేవుని దగ్గర మెయిన్ ఉద్దేశం ఏంటంటే దైవ స్వభావం రావాలని అంటే తన ప్రియకము స్వారూప్యం రావాలని ఆయన స్వారూప్యం అంటే ఆయన గుణగణ లక్షణాలు రావాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకని ఆయన ఈ పేతురు ఈ గారు మాటలను మనకు రాస్తున్నాడు అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం మనం పూర్వం జాగ్రత్త గలవారమే మన విశ్వాసం వీటిని మీరు కలిగి ఉండి అని ఆయన చెప్తున్నాడు విశ్వాసం వీటిని మనం కలిగి ఉండాలంట లేకపోతే మన విశ్వాసంలో మనం ఎదగనట్టే విశ్వాసం ఉంది మనం చెప్పుకుంటూ తిరిగితే కాదు కదండి విశ్వాసం నోటి ద్వారా చెప్తాం కాదు అవి మన క్రియల ద్వారా అవి వెల్లడి అవ్వాలి మనం చేసే పనుల ద్వారా మన జీవన విధానం ద్వారా వీటన్నిటి ద్వారా అవి వెళ్ళడం వాళ్ళు లేకపోతే మనం ఒక ట్యాగ్ వేసుకునే అవసరం లేదు ఒక విశ్వాస మెడలో నేను విశ్వాసం నేను ట్యాగ్ వేసుకునే అవసరం లేదు కదండి ఆయన జీవితం బట్టి మనకు అర్థమైపోతుంది ఆయన విశ్వాసం అందుకనే పౌరు గారు తిరుమోతికి రాస్తూ చాలా మంది అంట చూడండి విశ్వాసం విషయంలో ఓడ వారి వల్ల మీరు ఉండొద్దని మొదటి తిమోతి ఒకటి పంతొమ్మిదిలో ఆయన చెప్తుంటున్నాడు తిమోతికి హెచ్చరికలు ఇస్తుంటున్నాడు తర్వాత నాలుగు ఒకటిలో ఆయన అంటాడు విశ్వాస భ్రష్టులు అనే మాటను వాడతారు విశ్వాస విషయంలో తప్పిపోయిన వాడు అని ఆరు ఒకట్లు ఆయన చెప్తారు ఈ విధంగా అని మూడు తొమ్మిదిలో ఒకటి మొత్తం విశ్వాస మర్మము ను పవిత్రమైన మనస్సాక్షితో గాయకుని వారై ఉండవాలని అని చెప్తాడు విశ్వాసం అనేది గొప్ప మర్మము దాన్ని పవిత్రమైన మనస్సాక్షితో గాయకునాలని చెప్తారు కాబట్టి ఈ విశ్వాసం అనేది మనకి చాలా ముఖ్యము మనం విశ్వాసం పరీక్షించుకోవాలి మనసు పరీక్ష చేసుకోవాలి దేవుని పరీక్షలు కూడా అది నిలబడాలి కాబట్టి ఇక్కడ అందుకని మా గారు ఏం చెప్తున్నారంటే మీ విశ్వాసం నందు సద్గుణమును మొట్టమొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏడు లక్ష్యాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఆయన అంటున్నాడు విశ్వాసం నందు సద్గుణం అంటే ఇది మంచి గుణం లేదా మంచి లక్షణం ఆ పేరే మనకి ఏం చెప్తుందంటే వర్చ్యూ అని మనం ఇంగ్లీష్ లో వాడతాము వర్చ్యూ అని అది మనం తర్వాత మన ప్రభు యొక్క గుణం అని కూడా మనం సద్గుణం అంటే విశ్వాసంలో తప్పనిసరిగా ఈ వర్చ్యూ అనేది మనలో ఉండాలి కాబట్టి ఇది సద్గుణము అంటే మంచి గుణాలను మనము కలిగి ఉండాలి చూడండి అది ఇట్ ఇస్ ఎ రిజల్ట్ ఆఫ్ దేవుని వాక్యం వినటం వలన ఆయన వాక్యాన్ని నమ్మటం వలన ఆయన వాక్యానికి మనం విధేయత చూపించడం వలన ఈ గుణము నిర్మణంలో వస్తుంది అనమాట మన ప్రభు యొక్క లక్షణాలు మనం చదివినట్లయితే అవి మనకు అర్థమవుతాయి ఆయన ఏ విధంగా జీవించాడండి అంటే చూడండి మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి సద్గుణం అంటే నిర్మలమైన మనస్సాక్షి రైతులు తన మధురపత్రులు మూడు ఇరవై ఒకటి అదే అని చెప్తారు నిర్మాణమైన మనస్ఫాక్షి మనం కలిగి ఉండాలి మంచి గుణాలను ప్రభు యొక్క గుణాన్ని మనము కలిగి ఉండాలి సో దీదే మనం ఏంటంటే జయ జీవితం లభించేటట్టు విక్టోరియస్ గా మనం చేస్తుంది అనమాట అందుకని మనము ఇటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు వర్చుయస్ లైఫ్ క్రియలు కూడా అందుకే ఫిలిప్పైన్స్ ఫోర్ లో కూడా అయినా అదే మాట రాయటం జరుగుతుంది పావులు గారు ఆ విధమైనటువంటి ఈ యొక్క గుణగుణ లక్షణాలను మనం కలిగి ఉంటాం సద్గుణం మంచి గుణాలు మనం కలిగి ఉంటాం కాబట్టి ఇది యథార్థ హృదయం కూడా ఈ గుణంలో ఉన్నటువంటి అది నేను విశ్వాసం కనుగొన్నానని చెప్తూ మనం మంచి గుణాన్ని కలిగలేం అంటే మనం ఇప్పుడు ఏదో ఇప్పుడు వివాహ విషయంలో గాని ఏ విషయంలో గాని ఆ కుర్రాడ మంచి గుణం చూడండి అను అంటారు అంటే ఏంటంటే అర్థం ఇక్కడ మంచి గుణాలను మంచి లక్షణాలను కలిగి మనస్సాక్షి యదార్థమైన హృదయం నీతిగా జీవించడం ఇవన్నీ కూడా ఒక విశ్వాసకి అవసరం ఫస్ట్ అన్న అంటే ఒక విశ్వాసం అనే సర్కిల్ మనం గీసినట్లయితే ఆ అందు విశ్వాసం ఆ విశ్వాసమైన సర్కిల్ లో యు రైట్ అనదర్ సర్కిల్ సద్గుణం అనేటువంటి సర్కిల్ మనం డ్రా సో విశ్వాసం ఉందంటే సద్గుణం లేదనుకోండి దెన్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ ఫెయిట్ అన్నారు అదేవిధంగా చూడండి ఇంకంటున్నాడు సద్గుణమునందు జ్ఞానం అని కలిగి ఉండాలంట జ్ఞానం కలిగి ఉండాలంటే మనం సహోదరు గారు జ్ఞానం గురించి కూడా మనకు ఆయన చెప్పిన వారు కా పంచుకున్న వారు గా అంటున్నారు కదండి ఇప్పుడు జ్ఞానము ఇది అయినవచ్చు జ్ఞానము ఆత్మీయ జ్ఞానము ఒక విశ్వాసకి చాలా అవసరం ఈ లోక జ్ఞానము ఈ లోక జ్ఞానం ఏంటంటే అది మనల్ని పర్వర్టు చేస్తారు ఈ లోక జ్ఞానము ఇటు పరవర్స్ ఈ లోక జ్ఞానం వల్ల మనకి ఏమి లేదు అంటే ఈ లోక జ్ఞానం మనం చూసినట్లయితే మొదటి కొన్ని ఒకటి తొమ్మిదిలో ఇట్ కెనాట్ సేవ్ అస్ ఈ జ్ఞానం మనలను రక్షించలేదు ఎటువంటి ఇబ్బందుల్లో కానీ ఇరుకులు కానీ రక్షించలేదు ఎందుకంటే మనం ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం ఆత్మీయ యుద్ధంలో మనం ఉన్నాం దానికి పైన పైనుంచి వచ్చే జ్ఞానం మనకి పర సంబంధమైన జ్ఞానం మనకి అయితే ఈ లోక జ్ఞానము ఏం చేస్తుందంటే ఇట్ ఆల్వేస్ సీక్స్ సెల్ఫ్ గ్లోరీ ఈ సెల్ఫ్ గ్లోరీ వల్ల చూడండి మనం ఎంతో జ్ఞానం వింటుంటాం వాళ్ళందరూ కూడా సెల్ఫ్ అనేది ఉంటుంది అయితే పైనుంచి వచ్చే జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానము సెల్ఫ్ డినైన్ గురించి చెప్తుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈ లోక జ్ఞానము పరలోక జ్ఞానం అనొచ్చు నేను ఆత్మీయ జ్ఞానం అనొచ్చు దానికి ఇక్కడ సెల్ఫ్ గౌరవ ఉంటుంది అక్కడ సెల్ఫ్ దినాలంటుంది తర్వాత ఈ లోక జ్ఞానం పర్వర్ట్ చేస్తుందా అదండి ఇట్ కెన్ పర్వర్ట్ రైజ్ ఫార్టీ సెవెన్ టెన్ లో మనం చూస్తే మనకి అర్థం తర్వాత ఈ లోక జ్ఞానము అది దేవుని దృష్టి ఒక ఫుల్ ఒక అంటే బుద్ధిహీనతనని మనకి తెలియజేసిన తప్పించి మనకి తెలియదు మనం అదే దీని విషయం అయితే మనం యాకో చూసామనుకోండి యాకోబు మన మూడో అధ్యాయం చూస్తే మనకి కొన్ని విషయాలు ఆ దీని గురించి ఎంతో మనకి అర్థం అవుతాయి నేను ఒక్కసారి నేను చదివి మీకు చూపిస్తాను యాకోబు మన మూడో అధ్యాయంలో కొన్ని మాటలు చూసినట్లయితే ఆ మనకి యొక్క జ్ఞానం గురించి నేను చెప్పాలనుకున్నాను చూడండి ఆయన ఏమంటాడంటే చూడండి ఈ జ్ఞానము పైనంటి దిగి వచ్చినది కాక పద్నాలుగు పదిహేను నుంచి భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదైన ఏలైన మస్తరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండవచ్చు జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువు సులభముగా లోబడినది కనికడముతోను మంచి ఫలములతోనూ నిండుకొని పక్షపాతమైనను వేషధారణైన లేనిదిన ఉండును కాబట్టి ఇటువంటి మనకు ఈ సద్గుణం నేను కలిగి ఉన్నాను అని చెప్పామంటే అందులో ఈ జ్ఞానం అనేది ఉండాలి పరిసంబంధమైన జ్ఞానం మనము కలిగి ఉండాలి అదే విధంగా చూడండి ఆ తర్వాత కాబట్టి జ్ఞానం అనేది మనకు ఈ లోకంలో నడవటానికి ఆత్మీయంగా జీవించటానికి విశ్వాసం మనం ఈ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి ప్రభుని అడగాలి జ్ఞానం కొద్దు అంటే మనకి ఆ జ్ఞానాన్ని మనకు దయచేస్తారు అనేక సంఘాల్లో చూడండి గొడవలు అనేక సంఘాల్లో అంటే ఐక్యత లేకపో అన్నిటి కూడా సరైన జ్ఞానం లేకపోవడం ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకి లేకపోవటం వల్లనే ఇవన్నీ కూడా సంభవిస్తాయి మొట్టమొదటి మనిషికి ఈ కావాల్సింది ఏంటంటే జ్ఞానం విశ్వాసం ఉంది జ్ఞానం అనేది ఉండాలి తర్వాత అందులో అంటున్నాడంగా ఆశా అందులో ఒక సరికొత్త మనము ఇట్ బికమ్స్ ఆశా ఆశను నిగ్రహించుకోవటం చాలా ముఖ్యం ఇజ్రాయల్ ప్రజలు మెయిన్ వాళ్ళు అరణ్యంలో రాలిపోవటానికి తన అరణ్యయాత్రలో మెయిన్ ఆశనే వాళ్ళు ఐగుప్తి అంట మళ్ళీ ఆశించారంట పౌరులు గారు తన మొదలుచుకుంటూ పదో మొదటి కోరింత పదో అధ్యాయంలో అదే చెప్తారు వారు ఆశించినట్లు మనం కూడా వాటిని ఆశించవద్దు అని చెప్తారు ఐగుప్తి వారి జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఆశించారు కాబట్టి మన యాక ఒకటి పదిహేనులు ఏమంటాడు దురాశ గర్భము ధరించి పాపమును కనుగా పాపం పరిపక్వమైన మరణమును కనను కాబట్టి ఈ లోక ఆశలో ఈ ఆశా నిగ్రహం అనేది లేకపోతే అది శరీర సంబంధం కాని లోక సంబంధం అని సంబంధించి ఒక విశ్వాస ఎప్పుడు కూడా ఆశా నిగ్రహాన్ని సెల్ఫ్ కంట్రోల్ అని మనం ఇంగ్లీష్ లో ఈ ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి పావులు గారు మొదటి కొన్ని తొమ్మిది ఇరవై ఐదులో అవేమంటాడంటే అనేసి అన్నిటిలో మితముగా మితముగా విధావ్ టు మితముగా ఉంటూ మన బాడీని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి మనకు స్వాధీనంలో ఉంచుకోవాలి మన శరీరాన్ని విషయాన్ని అయినా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ అనేది బహు అది కలిపి ఐదు ఇరవై లో కూడా మనం చూడవచ్చు ఈ విధంగా తిమోతికి కూడా రాస్తూ పావులు గారు ఏ విధంగా మితానుభవము అనే మాటను వా వాడబడింది అట్లాగే తీతి రెండు రెండు కూడా మితానుభవము అంటే ఈ యొక్క మితముగా ఉండటంలో అనుభవం కాబట్టి అటువంటి మితానుభవం మితముగా ఉండటం అనేది విశ్వాసికి చాలా ముఖ్యం విశ్వాసం అది ఉండాలి తర్వాత ఆయన ఏమంటున్నాడంటే చూడండి ఆశా సహనమును సహనమును ఇది చాలా ఇంపార్టెంట్ సహనము ఓర్పు అదండి సహనం ఒకసారి మనకి బయట వారి నుండి వస్తే దాన్ని సహించాలి మన లోపలేమనుకుంటాం వాటి ఓర్పు సహనం ఈ రెండింటికి ఒక విశ్వాసి చాలా ముఖ్యం చాలా సార్లు మనం సహనాన్ని కోల్పోయే వారంగా ఉంటాం ఒకటి ఏదైనా అంటే మనం ఇమ్యూనిటీ రియాక్ట్ అవ్వం యూ డాంట్ సఫర్ యూ డౌంట్ వాట్ ఐ సఫర్ నేను ఎందుకు ప్రభువు ఏమి చేయకుండా నేనంతా సఫర్ అయ్యాడు అన్నింటిలో సహనంగా ఆయన ఉన్నాడు ఓర్పుగా ఎన్నో మనం అసలు ఓర్చుకోలేని వారంగా ఉంటాం మాటకు పది మాట్లాడతాం ఒకటి అంటే ఆ విధంగా క్రైస్తవ జీవితం ఉంటుంది అయి మాత్రమే నాతో మాట్లాడతారు దేశించి దూషించిన వాళ్ళు నిందలు కదండి మనం మన తోటి సహోదరుడు ఏమంటే మనం అందుకని ప్రభు చాలా సార్లు తన శిష్యులతోటి చాలా తన ప్రసంగాల్లో తన ఉపమానాలు ఈ విషయమైనా చెప్పాడు కాబట్టి సహనం అనేది చాలా ముఖ్యం సహించాలి లోకంలో అనేక శ్రమలు నిందలు అవమానాలు అన్నీ వస్తున్నాయి ఇటన్నిటి మనం సహిస్తూ ముందుకెళ్లాలి విశ్వాసంలో ఈ సహనం లేదనుకోండి అప్పుడు మనం మరి విశ్వాసం పరీక్షించుకోవాల్సిందే అంక ఇంకేమంటారంటే సహనం నందు తర్వాత భక్తిని మనం భక్తి అందు సహోదరు ప్రేమ భక్తి సహనం భక్తి ఉండాలి భక్తి అనేది గాడ్లీనెస్ అంటే లివింగ్ ఫర్ ఏ గాడ్ ఎలా ఉన్నది ప్రభు కొరకే జీవించడం ప్రభు కొరకే జీవించడం ప్రభు కొరకు సంస్థ వదులుకోవడం దట్ ఈజ్ భక్తి చూడండి మనం జనరల్ గా బామో పలానా వ్యక్తి పలానా భక్తుడండి అంటారు ఇప్పుడు మన ఐదవదింట్లో తీసుకున్నా కూడా ఆయన ఈయన భక్తుడం అండి ఆ దేవుడు భక్తుడండి ఈయన ఆ దేవుడు భక్తుడు అంటే దిస్ ఫెలో లివ్స్ ఫర్ దట్ గాడ్ ఓన్లీ అనే ఉద్దేశం అనమాట ఈ ఐదవ దీంట్లో అదేవిధంగా మనం భక్తి అంటే ప్రభు కొరకే జీవించటం సో అప్పుడు మనము క్రీస్తు భక్తుడు అండి ఏనా అని అనవచ్చు మనల్ని అటువంటి టైటిల్ మనం తీసుకోవాలి అంటే ప్రభు కొరకు జీవించటం ప్రభు కొరకు సమస్య మొదలుకోవటం చూడండి పావు గారు ఒకటి కొరింత నాలుగు పదులు అంటాడు ప్రభు కొరకు మేము ఫూల్స్ అంటారు అంటే ఆయన ఒక టైటిల్ పెట్టుకుంటాడు అండి ఎఫ్ఎఫ్సిఎస్ అని ఫూల్స్ ఫర్ క్రైస్ సేక్ అంటే ఫూల్స్ ఫర్ క్రైస్ట్ సేక్ అనమాట మనం డాక్టర్స్ కి ఎఫ్ఆర్సిఎస్ఎన్ ఎంఆర్సీఎస్ అని చూస్తుంటాం అవన్నీ కూడా ఇంటర్నేషనల్ లొ royal college of surgeons atla ante there is a the fellow fellow of uh, royal college of surgeons any atla koni titles vallu pettukuntaru ante they, they become a fellow of that ate vidhanga paul gar antadu we have to keep a tag anamata manam nijanga bhakti galiginandu prabhu korike foolish full out aniki manam ishtapadali lokam prabhu korike manamu jeevinchu aa vidhanga becoming fools for christ se koti dantlo manamu aa bhakti manam galigunnanta andulo manamu sahodara premanu galigavu sahodara prema gurinchi cheppanu avasaram ledu adi chaala mukhyamaindi అది లేకుండా మన విశ్వాసం వ్యర్థమైన వచ్చు కాదండి మనం వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక చదివినట్లయితే సహోదర ప్రేమ గురించి అనేక విషయాలు అందులో మనకి సహోదరుని ద్వేషిస్తూ ఉన్నవాడంటే చీకట్లో ఉన్నవాడే అంటాడు దేవుని ఎరగవాడే ఎరగని వాడే కాబట్టి మొదటి యోహాను రెండు తొమ్మిది నాలుగు పదకొండు మూడు పదిహేను ఇవన్నీ చదివినట్లయితే అందులో సహోదర ప్రేమను గురించి కాబట్టి మనం నేను దేవుని ప్రేమిస్తున్న సహోదరుని ద్వేషించడం అంటే అది దేవుని ప్రేమించినట్లే కాబట్టి కనిపించిన దేవుని మనం ఆ ఎట్లా ప్రేమిస్తాం కనిపించే సహోదరుని ప్రేమించడానికి లేనప్పుడు కదండి కాబట్టి ఈ విషయంలో మనము ఆ యొక్క ప్రేమ కలిగి ఉంటాం ఆ ప్రేమలో దయాన్ని తప్పనిసరిగా ఉంటారు అందుకని నేను ఇక్కడ దయను అమర్చుకునడి దయ లేని జీవితం అరే ఏమైనా జరుగుతుంటే మన సహోదరి గురించి మనం దయ కలిగి ఉండాలి వారి కదండి అయితే చాలా నిర్దయగా ఉంటాం అంటే చూడండి సపోజ్ సంథింగ్ క్షమించడానికి సిద్ధంగా ఉంటాం అట్లా చేశాడు అని క్షమించే సిద్ధమైన మనసు మనం కలిగి ఉంటాడు అట్ ఆఫ్ దయ కలిగి ఉండటం అది అంటే మనం దేనికి అర్హుల మాది ఇవ్వకుండా దయ అయ్యా దయ చూపించు అంటారు కొంతమంది ఏమన్నా సపోజ్ రాజులు శిక్షిస్తే రాజనామీ దయ చూపించాలంటే డోంట్ పనిష్ మీ అని అట్లాగే సపోజ్ మనకి ఎవరైనా మన తప్పు కాకపోయినా ఎవరన్నా మనం చేస్తే ఇఫ్ యూ ఫర్గీవ్ దాం దెన్ దయ చూపించినట్లు అవుతుంది కాబట్టి అటువంటి దాన్ని మనం మన విశ్వాసం ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలని పేతృల్ని హెచ్చరిస్తుంటున్నాడు కేవలం నేను విశ్వాసం కలిగి ఉన్నాను అని చెప్పుకుంటే ఇవి ఏం లేవనుకోండి అప్పుడు మనము భ్రష్లమైనట్టే మనం ఓడ బడ్డలేనట్లే అందుకని ఏమైతున్నాడంటే ఇవి మీకు కలిగి విస్తరించిన మన ప్రభుని యేసు క్రీస్తు అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను ఆయన క్రీస్తుకు సంబంధించిన అనుభవ జ్ఞాన విషయంలో మనం నిష్ఫలం కాము ఎందుకు అనుభవంలో మన జ్ఞాన విషయంలో అనుభవ జ్ఞాన విషయంలో మనం ఎదరలేకపోతున్నామంటే మను వీటిని మన జీవితంలో మన విశ్వాసంలో కలిగి ఉండటం లేదు అందుకనంటే వారంట గుడ్డి వారును దృష్టి లేని వారు అని పేతురు గారు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం వీటిని కలిగి ఉండి ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశం మనకు సమృద్ధిగా కలుగును అందుకంటున్నటువంటి మన ప్రభువును రక్ష్మణి ఏ స్థితి రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపడదు కలిగి ఉంటే మనం తొట్టేళ్ళమంట అంతేకాకుండా ఆయన రాజ్యంలో అబండెంట్ ఎంట్రీ అనేది మనకి ప్రభు అటువంటి మన విశ్వాసం ఇవన్నీ మనం కలిగి ఉండి ప్రభు మహిమ కొరకు ఈ లోకంలో జీవించి సమృద్ధి ఎంట్రీని మనము ప్రభుత్వ రాజ్యంలో కలిగి ఉందాము ప్రభుత్తి మాటలు మన కొరకు దీవించను కాక సార్ వందనాలు మంచి మాటలు దేవుని గురించి చెప్పారు ముఖ్యంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇసు ఉండట అది అసాధ్యం దేవునికి విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టమైన పెట్టేలా ఉంటాము విశ్వాసాన్ని ఉంచుకొని వాళ్ళు కాపాడ విశ్వాసాన్ని కాపాడుకొని ఎంతమంది దేవుని దగ్గర నుంచి మంచి ఆశీర్వచనాలను పొందుకున్నారో లేఖన భాగాల్లో మనం చూసాము అబ్రహం గారు కానీ ఏబు గారు కానీ వీళ్ళందరు విశ్వాసాన్ని ఎవరు కాపాడుకోలేదు తర్వాత జ్ఞానం గురించి కూడా చెప్పారు మంచి మాటలు మరి లోక జ్ఞానానికి ఆ పరలోక జ్ఞానానికి ఉన్న తేడా ఏంటో వివరించారు మంచి గుణం కావాలి ఆశానుగ్రహం కావాలి సహనం ఉండాలి సహోదర ప్రేమ ఉండాలి దయ కలిగిన జీవితం ఉండాలి ఈ మాటలన్నీ కూడా మించు మించుగా ఆత్మ ఫలాలకు దగ్గరగా ఉన్నాయి మంచిగా చెప్పినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొకసారి వీటిని జ్ఞాపకం చేసుకుని చేసినందుకు వీటిని నా జీవితంలో ముఖ్యంగా దేవుడు అనుగ్రహించాలని అనిపించింది ఆ విధంగా మీరు చెప్పిన మాటను బట్టి వందనాలు స్తోత్రాలు దేవుడికి స్థుతులు స్తోత్రాలు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇప్పుడు అందరికీ కామన్ పాయింట్స్ ఉన్నాయండి ఈ అందరికీ తెలిసా పాయింట్స్ మన ఫస్ట్ విజయ్ గారు ఆ తర్వాత శ్యామ్ గారు ఆ తర్వాత వరుస కంటిన్యూషన్ లో చేయండి సార్ భాస్కర్ సార్ ఇచ్చారా సార్ థ్యాంక్ యూ పరిశుద్ధు మహుడా ఈ దినంతటిలో నేను మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాల ప్రభావ ముఖ్యంగా తరిగి టీంలో ఉండి ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని జ్ఞానము పొందుకున్నటకు సత్యము గ్రహించుకున్నటకు మీటి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాల ప్రభు సోత్రాలు ఖండితా నైనా ఎన్నో దినములుగా ఖండితా నైనా ఈ అవకాశం ఇచ్చిన కొనసాగింపుగా నన్ను కూడా తండ్రి అల్పూడన ఏమీ తెలియని చేపట్టాన్ని నన్ను అంటే ఈ టీంలో పెట్టి తండ్రి అనేక విషయంలో నా స్నేహితు ప్రభావ ముందు కొనసాగింపజేసుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన నమ్మకమైన దేవుడవు తండ్రి ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు తండ్రి ప్రభ తన ప్రజల పట్ల ఆయా కనికరమును కృపను చూపువాడవు తండ్రి విస్తారమైన ఆకాశవంతైన ఎత్తైన కృపను ప్రేమను మా మీద కుమరించిన దేవుడవు తండ్రి మీకు ఏమి ఇచ్చిన నిరణం తీర్చుకునే లేని ప్రభా కేవలం మా విరిగి నలిగిన హృదయం తప్ప తండ్రి ప్రభ మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుకుని చుంటున్నాం అడుగు చుంటున్నాం బదిలీలాడుచుంటున్నాం తండ్రి ఈ ప్రభా నాయన ఏసు పరలోక పట్టణానికి చేరాలంటే నాయన అవును నాయన నిజుల ప్రభు నాయన ప్రతి ఒక్కరూ ఆ పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో చేరాలి తొట్టెల్లో తొడదు అనే విశ్వాసం కోరుకుంటూ ఉంటారు ప్రభు కానీ నాయన వేసాయ తండ్రి ఈ పైన ఉన్న వాటిని ఆయన వారి ఉండదు కానీ పైకి మాత్రం మాటల వరకు చెప్పుకుంటూ ఉంటారు ప్రభు నేను విశ్వాసిని నేను నేను బాక్తిత్వం తీసుకుని ఉన్నాను నేను రక్షింపబడి ఉన్నానని కానీ వారి క్రియల రూపంలో మాత్రం అది కనబడవు ప్రో గ్రహణం లేదు ఆశనిగ్రహము లేదు నాయన దయ లేదు తండ్రి విశ్వాసము లేదు తండ్రి ప్రభా సహోదర ప్రేమ లేదు తండ్రి ప్రభా నాయన అం లేదు ప్రభావం ఆయన ఆ ఎనిమిది విషయాలు మా మేము అప్లై చేసుకొని వాటిని తండ్రి పాటించి వాటి ప్రకారముగా జీవించే వ్యక్తుల మీద మాకు సహాయం చేయండి ప్రభుత్వం గొప్ప కార్యాలను చేయమని వేడు వేడుకను చూస్తున్నాం కానీ వాక్యం మా మా హృదయాలలో అనేకలు నాయన ఫలింపక్షేమను వేడుకొని వచ్చున్నాం తండ్రి నాయన మీ దాస్తులను ఆయన ఇంతలో బలపరుచుంది బాబా నాయన అనేక జనుల మధ్య నాయన వాడుకోవలసింది అడుగుతున్నాం తండ్రి ఆయన ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి బాబు అదేవిధంగా ప్రతి దినం నాయన అనేక విషయాన్ని నిమిత్తం ప్రార్థిస్తూ వస్తుంటున్నాం మీరు అనేక వాటికి నైనా మాకు జవాబులు ఇస్తూ ఎంతో నాయన కృప అవును ఆమెను అను వాడమై ఉన్నావని నాయన నిరూపించుకున్న దేవుడు అవుతాయి నాయన ఈ శ్రద్ధ అతి కార్యంలో ఏం చేసుకున్నందుకు మీకు వంద నెల ప్రభావ కూతురం ప్రభావ ఆయన ఈ సేవా తండ్రి కరోనా బాధితులని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నైనా సేవా తండ్రి ఎవరైతే క్వారంటైన్లో ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇప్పుడైతే మా చుట్టుపక్కల విస్తరించిపోయి ఉంది అది ప్రభా ఎక్క ఏ వెళ్ళినా ఎక్క ఎవరిని ముట్టుకున్నా నైనా ఏది కొనాలనుకున్నా తండ్రి ప్రభావ చుట్టుపక్కలంతా ఇదే ఉంది ప్రభు నైనా నేను కూడా నాయన జాగ్రత్తలు తీసుకొని ఆయన ఎవరికి తండ్రి మా ఒకవేళ కంటే ప్రభా నాయన అది ఎవరికైనా వస్తే వారు ఇంకొకరికి పగబట్టినట్లుగా అది అంటించే వారుగా ఉండగా తండ్రి ప్రభా నాయన ఏ రధ నాయన క్వారంటైన్కి వెళ్ళిపోయే జ్ఞానములు దయచేయండి ప్రభుత్వ ఎవరైతే దిగులు నేను చనిపోతానేమో ఇంకా అయిపోయింది అనుకుంటున్నారో వారి వద్దరు నాయన రక్షణ సువార్తను పంపించండి ధైర్యములు దయచేయండి ఓదార్పులు దయచేయండి ప్రభు ఆయన ఇంకా మెడిసిన్ విషయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆయన సహాయం చేయండి అనేకలు బాధితులుగా ఉండి తండ్రి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు ముఖ్యంగా దీనివల్ల నాయన దీనివల్ల ముప్పు పొందుకునే వారు కేవలం నిరుపేదలు మాత్రమే ప్రభా ఆయన గొప్పవారు ఏ విధం చేతనైనా తప్పించుకుంటారు ప్రభావ కార్పొరేట్ హాస్పిటల్కి అనేక ట్రీట్మెంట్లు పొందుకుంటారు కానీ నిరుపేదలు దీనిని తండ్రి ప్రభానైనా వారి పక్షమున మీరున్నారు తండ్రి దాన్ని మీకు వందనాలు చెల్లిస్తుంటారు అదేవిధంగా ఫార్మసీలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆయన ఇతయ వారి పక్షమున వేడుకలు తండ్రి వారికి కావాల్సిన ఆయన వనరులను దయచేయండి ప్రభావ వారికి లాభమును దయచేయండి ప్రభు వారు ఇంకా ఆశ అనేక పంటలు వేసే మనసు కలిగే విధముగా వారి జీవితంలో దిద్దండి ప్రభు ఆయన వారి వారికి కూడా రక్షణ కావాలి ప్రభు వారికి రక్షణ సహాయం చేయండి ప్రభు నాయన వారి మనస్సులు మార్చుకునే సహాయం చేయండి ప్రభు ూసైడ్ అటువంటి ఆలోచనలు నాయన పరిపాటిగా నాయన వారికి నాయన తలంపులు వస్తూ ఉంటారు ప్రభు ఆయన ఎందుకంటే వారు మూసపోతూ ఉంటారు ప్రభావ ఆయన వారికి సహాయం చేయవలసిందిగా అడుగుతుంటూ అదే విధముగా తండ్రి సంఘాలు నైనా ఈ శ్రద్ధ సంఘాలలో నామకర్థం అనేది ఉండకూడదు ప్రభావ ఎందుకంటే ఇది అంత్యదినం రాకడాయినా ఆ పరలోకానికి చేరాలా అని కలిగి ప్రతి క్రైస్తవుడు నాయన తన జీవితాన్ని సరిచేసి తన విశ్వాసం లేదికే భక్తుడుగా ఒకటకు సాయం చేయండి ప్రభా భక్తులేని నాయన విషయ ఒకవేళ ఒకటి ఉంటే ఇంకొకటి లేకపోతే అది జరగమే అని చెప్పబడినది ప్రభు ఆయన కాబట్టి నాయన ప్రతి విషయంలోనూ క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడిగా మాత్రమే ఉండేటది సహాయం చేయండి నామకర్భంగా నటిస్తున్న ఈ నాయన బోధిస్తున్న వీరికి నాయన ఒక బుద్ధి చెప్పండి ప్రభా నాయన ఎన్ని సూచనలు మా ముందు కనిపిస్తున్నాయి ప్రభు అంచిన ముందు జరగవలసిన కానీ సంఘాలు మారట్లేదు ఆయన చేయవలసింది అడుగుతుంటున్నాను ప్రభు ఆయన అదేవిధంగా అనేక సేవకులు తండ్రి ప్రభా ఈ దినం మన తండ్రి ఎంతో కష్టపడుతూ శ్రమిస్తూ ఆయన కొండలు గుట్టలలో తండ్రి ప్రభా నాయన ఇంకా అడవులలో తండ్రి ప్రభా ఎవరు లేదు ఒక జీవులలో కూడా వెళ్ళి ఆయన అక్కడ మనుషుల్ని చంపుతారని తెలిసి అక్కడికి వెళ్ళి కువార్తను అక్కడ హతకాషులయ్యి ఉన్నారు ప్రభా ఆయన ఈశ్వర వారిని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎవరికైతే వాక్యం ఇస్తా అనుకుంటున్నారు అక్కడ త్వరగా కార్యాలను చేయండి ప్రభు వారి మనస్సులు మార్పు మార్పు చెందుట సాయం చేయండి ప్రభా గొప్ప కార్యాలయానికి మనం వెళ్తూనే చెప్తున్నాం తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఆ మెసేజ్ ఇమెయిల్ ద్వారాను తండ్రి ప్రభా నాయన ఎస్ఎంఎల్ ద్వారాను తండ్రి అనేకల యొక్కకి నైనా ఈ సువార్తను ప్రకటించాలనుకుని చూడగా తండ్రి వారు గ్రహించి తండ్రి మార్పు చెందాలి ప్రభు ఆనాడు నిత్య మరకానికి వెళ్ళదు చేయండి నాయన ఫలింప చేయండి ప్రభావ ఆయన ఆ పుస్తకలలో ఏ ఊరికైతే వెళ్తున్నారో అక్కడ అందరినీ శిష్యులుగా చేసి రిసైపుకు నడిపినారని నాయన వాక్యం తెలియదు ప్రభు నైనా నేను ప్రకటిస్తే ఎవరు మారడం లేదు నాయన ఈ తర్వాత మాకే ఎన్నో సంవత్సరాలు పట్టింది ప్రభు మారడానికి ప్రభావ నాయన మీ ఉంటే తప్ప ఎవరునూ మారలేరు ఒకరు మీ ద్వారా తప్ప ఎవరు ఆకర్షింపబడలేరు ప్రభు నైనా చబట్టి తండ్రి మీ మాటలు అక్కడ ఫలింప చేయమని వేడుకొని చుంటున్నాం అది మీద మాదిరిగి ప్రభు నాయనా ఈసయా ఆయా అద్భుతాలను కార్యములను చేసిన దేవ దాస్వా విషయంలో నాయన మీరు చేసిన గొప్ప కార్యముట ఈ వంద తండ్రి ప్రభా నాయన అబిడ్డ ఇంట్లో సంపూర్ణంగా ప్రకృతి దాయిచ్చేయండి ప్రభు నాయన వేసాయా తండ్రి ఒకటి తర్వాత బట్టి ఏదో ఒకటి వస్తున్నది ప్రభావ నిన్నటి నుంచి నాయన లైట్గా ఆయాసం స్టార్ట్ అయింది ప్రభా నాయన వేసాయా అంత మంచిగా అయింది అనుకునే లోపు మరొకటి నాయన స్టార్ట్ అవుతూ వస్తున్నది ప్రభావ తండ్రి నాయన యజ్ఞాత్కం చేసుకోండి ప్రభావ ఆ బిడ్డను ముట్టండి స్వతండి ప్రభావ ఆ బిడ్డలకి నాయన మీరు ఇచ్చిన ధైర్యము ఆ మాటలు తండ్రి ప్రభా అతనన్నింటిని బట్టి మీకు వందనాలు చెందించుకుంటున్నాం ప్రభావ మన తల్లిదండ్రులకు కూడా నాయన మీరు ఇచ్చిన ధైర్యంని బట్టి మీకు వందనాలు ప్రభావ ఇంకనూ బహుగా మన ఫలించేమని వేడుకొని విశ్వాసంలో నుంచి కలిగిపోక చండ్రి ప్రభు నైనా బ్రతుకుంటూ క్రీస్ చావైతే లాభము అది నేను నినాదంతో కలిగి కాబట్టి అదే విధముగా నాయన వారు ప్రయాణించేది సహాయం చేయండి ప్రభు అదే విధంగా చిన్న దేశానికి నాశకం చేసుకోండి అభివృద్ధి కూడా చండ్రు ప్రభావ ఆయన బలపడుతుంది ముఖ్యంగా సర్జరీ జరగాల దానికి కావాల్సిన డబ్బులు కావాలి ప్రభు ఆయన డబ్బు సహాయం చేయండి ప్రభు ఆయన మీ మిమ్మల్ని అడిగితే నైనా ఇది నేను ఇవ్వను అనడానికి లేదు ప్రభు మీ అన్ని పొందుకోవాల్సింది కానీ మేము విశ్వాసంతో అడగడం లేదు ప్రభు ఆయన అతి దయచేయండి ఆ బిడ్డకు సర్జరీ జరుగుటకు సాయం చేయండి ఒక కార్యాలను చేయండి ప్రభుత్వ ఆ కుటుంబం అంతా ఇంకా అధిక విశ్వాసము నుంచి అధికమైన విశ్వాసంలోనికి వెళ్ళేటట్టు సాయం చేయండి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం రవి బ్రదర్ నాయనా ఈశ్వరే ఆయనను కూడా ముట్టినారు స్వస్థత దయచేస్తున్నారు బ్రవ్వాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఆ బిడ్డ కూడా నాయన ఆల్కాలికి నచ్చేదాండి నాయన బయటపడ్డటట్టు సాయం చేయండి ముట్టండి స్వస్థత దయచేయండి ప్రభు అదే మరిగా ప్రభా నాయన ఈశ్వరే సిస్టర్ నాయన ఆమె కృష్ణ జ్ఞాపకం చేసుకోండి ప్రభాయనా ఆమె పట్ల మీరు చేసిన కృప నేను అవస్థత దాన్ని బట్టి నీకు వందనాలను ప్రభు సూత్రాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా అధిరం బ్రదర్ నీకు నాయన ఆయన కుటుంబం ఆయన ఉన్న దీని స్థితి ఏదో స్థితి నాయన మీరు ఉన్నారు కాబట్టి నాయన ఒక చేయతనిచ్చి ఉన్నారు ప్రభు నాయన బలపరచండి ప్రభు ఆయన ఆయనను మార్చండి ప్రభు ఆయన ఆయన భక్తుడై ఉన్నప్పటికీ తండ్రి బ్రెయిన్ లో ఫ్లాటింగ్ వల్ల తండ్రి మతి స్థిమితం లేక తండ్రి ప్రభుత్వ ఈ సై నా ఇంకో దిగజారిని స్థితిలో ఇంకొచ్చి ఉన్నారు ప్రభు వారికి నాయన మీరు తోడుగా నీడగా ఉండమని వెళ్తున్న చుట్టాను తండ్రి వెళ్ళే విధంగా నాయన జైల్లో ఉండేదా తండ్రి ఆయనకు కూడా విడుదల రాయించేయండి ప్రభు సహాయం చేయండి ప్రభు ఆయన తన కుటుంబాన్ని కాపాడుతూ ఆహారం పెడుతూ ఆయన వారికి ధైర్యం శక్తూ వస్తున్నారు ప్రభు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటారు నమ్మదగిందేవా మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఆయన అయితే అదేవిధంగా నాయన చైనా బార్డర్ లో ఇండియా చైనా బార్డర్ జరుగుతున్న ఆ యొక్క పోరాటాలు తల్ ప్రభు నాయన ఈసరగా ఎన్నో వాళ్ళు తల్లి దేశాన్ని రక్షించాలని మరణిస్తున్నారు ఆయన వారిని చూసి ఒక పాఠం నేర్చుకోవాలి ప్రభు ప్రీతి కొరక మేము మరణించే వారి మీద ఆయన అటు భారం మళ్ళీ దయచేయమని అటు ప్రస్తావం ఏదైనా మాకు కలిగజీయమని చంద్రప్రభున్నాయని మీ వైపు చూస్తే ముందు కొనసాగే వారంగా మేము ముందు సహాయం చేయమని వేడుకలు అదే మరిగా తండ్రి ప్రభుత్వ టీంలో ఉన్న సభ్యులు ఎవరైతే నాయన ఈరోజు రాలేకపోయిందో హాజరు కాని పరిస్థితుల్లో వర్క్లలో బిజీలో తండ్రి ప్రభు ఏ ఉన్నారు తండ్రి వారి పేరు పేరులకు నాశకం చేసుకోండి ఆశీర్వదించండి వారి పనులలో వారికి సహాయం చేయను టీంలో ఉన్న ప్రతి సభ్యుడికి మంచి ఆరోగ్యం నాయన మంచి తండ్రి ప్రభా తలాంటిలను కూడా దయచేయవలసిందిగా అడుగుతున్నాం సార్ మేము అందరం అధికమైన విశ్వాసం నాయన చేరి తండ్రి ఒకనాడు నాయన తరలోక పట్టణంలో మేము కూడా మీరు అనుగ్రహించడాన్ని మేము స్వతంత్రించుకునే తక్కువ భాగ్యములు మాకు కూడా దయచేయమని అడుగుతున్నాం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వర్ణనాలు స్కూతులు సూత్రాలు తగ్గించుకుంటే నన్ను నేను తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ ఏసారి ధనమైన పాదాలు చింత ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం సార్ మా చిత్రాన్ని బట్టి ఎంతో వందనాలు నీకు శుద్ధులు తెలుస్తున్నాను తండ్రి ఆయన నుంచి గణపంచడానికి అయా ఆరాధించడానికి వచ్చిన కీర్తన బట్టి నీకు ఎంతో తండ్రి ఆయన వాక్యం ద్వారా తండ్రి ఆయన బలపస్తున్నారు వాక్యం ద్వారా ప్రభా హెచ్చరిస్తున్నారు అయా మమ్మల్ని పోషిస్తున్నందుకు తండ్రి ప్రతిరోజు అయ్యా నీకు వందనాలు మా ఆహారం మాకు అన్నట్టు ప్రభా తండ్రి ఆయన నిజంగా మేము ప్రార్థన చేయకపోను తండ్రి ఆయన నమ్మదగిందేవా అయ్యా మీరు మాకు ఆహారం ఇచ్చేవారుగా ఉన్నారు నీకు వందనాలు నీకే స్థూత్రులు తెలుస్తున్నాం తండ్రి ఆయన ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి ఆయన మా పట్ల ఎంతో చూపించిన వాడుగా ఉన్నావు తండ్రి ఆయన ప్రభా తల్లి ఏదైతే మీరు తండ్రి నేను ఈ వాక్య బోధం ద్వారా ఏ పరిష్కారం ద్వారా బోధించారు తండ్రి ఆయన ఇది మీరు చేసి చూపించారు తండ్రి నీకు వందనాలు నా జీవితంలో చేసిన విధానం బట్టి వందనాలు అయ్యా నువ్వు మా పట్ల పట్ల చూపించిన తండ్రి కనికరం బట్టి అయా తండ్రి నీ మంచితనం బట్టి అయ్యా తండ్రి నేను ప్రభావ తండ్రి ఏ రీతిగా నా పట్ల తండ్రి దీర్ఘశాంతుడై ఉన్నావు అయ్యా నీకు వదనాలు నీకు స్థుతులు చెల్లిస్తూ నా ఆరాధన అర్పిస్తున్నాం తండ్రి అయినా ప్రభా ఎంత నమ్మదగిన దేవుడివి అయ్యా నీ మంచితనం ఎంత గొప్పది ప్రభావ తండ్రి నీ మంచితనం వలన నా జీవితంలో అనేకమైన మేళ్లు పొందిన వాడుగా తండ్రి నీకు వదనాలు నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి అయినా ప్రభా తండ్రి నేనా నా పట్ల ఎంత జాలి కలిగి ఉన్నావు తండ్రి ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నావు ప్రభావ ఎంత ఓటికతోటి ఓటు తోటి నన్ను సహించావయ్యా తండ్రి అయ్యా నీకు వందనాలు చదువుతున్నాను తండ్రి ఇంత గొప్ప దేవుడు తండ్రి నేను మీరు నా పట్ల ఇంత సహనం ఎందుకు అయ్యా తండ్రి ఎంతగా ప్రేమించేవు ప్రభా నీకు తను నీకు వందనాలు అయ్యా నేను విస్తృతించి కనిపించభా తండ్రి ఇంతగా నన్ను ప్రేమించి ఇంతగా నా పట్ల జాలి చూపించి ఇంతగా నా పట్ల తండ్రి ఓర్పు ఓర్పు సహనం తోటి అయ్యా తండ్రి అయినా నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి నీకు వందనాలు తండ్రి నీ నీ ఇచ్చే ఏ మేలు కూడా నా జీవితంలో కొలవ చేయలేదు తండ్రి అయినా ప్రభా ఆ రీతిగా పోషించి ఆ రీతిగా తండ్రి నన్ను భద్రపరిచి ఆ రీతిగా తండ్రి నన్న ప్రభా తండ్రి మేళ్లతోటి నింపి అయ్యా తండ్రి నేను నా నా ఆరాధన కోసం ఎదురు చూసిన నా గొప్ప దేవుడే అయా తండ్రి నేను ఎంత మాత్ర పోని ప్రభా నా ఆరాధన కోసం ఎదురు చూసిన గొప్ప దేవుడు అయినందుకు నేను చూపించి గానీ ప్రస్తుతం ఈ రోజు మా నా దృష్టి తీసుకొచ్చిన లేఖన భాగాలు తండ్రి అయ్యా తండ్రి నేనా ప్రభా అనేక ఈ ప్రేమ పొంది కూడా నేను ప్రేమించిన వాడుగా అయ్యా తండ్రి నన్నీ నువ్వు నా పట్ల ఎంతో సహనం కలిగి ఉన్నావు కానీ ఏం సహనం లేనివాడుగా తండ్రి నేను నువ్వు నా పట్ల తండ్రి దీర్ఘ శాంతం కలిగిన నేను దీర్ఘ శాంతం కలిగిన వాడుగా తండ్రి నేనా ప్రభా తండి మంచితనం ఎంతో చూపించాను నా పట్ల నేను నా మంచితనం చూపించగా అయ్యా తండ్రి కఠిన హృదయం కఠిన హృదయం వాడై తండ్రి నేను ప్రభా తండ్రి నేను అనేక ఏది నువ్వు నా పట్ల నా దగ్గర అది నేను చూపించలే చూపించలేని తండ్రి అవిశ్వాసిగా తండ్రి నేను ఉన్నాను తండ్రి నేను అనేక సార్లు ఆయన నా విశ్వాసం తండ్రి నేను అధికం చేయటం వల్ల తల్లి అనేకమైన కారణాలతోటి నువ్వు అధికం చేసి వాక్యం ద్వారా హెచ్చరించి బలపరిచి అయా తండ్రి నేను వీటిని ప్రభావ నేను కలిగి ఉండాలని అడుగు అడుగు నాకు విధానం బట్టి నీకెంతో వందనాలు స్థులు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నేను ఇంత గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు నీకెంతో నా చెల్లిస్తున్నాను అయా తండ్రి సహాయం చేయండి మా దేశంలో తండ్రి అయినా ఉన్న విగ్రహార్థను బట్టి అయా తండ్రి బట్టి అయా కఠినస్థులం ప్రభావ తండ్రి నేను ప్రభావ గర్విష్ఠులం ప్రభావ తండ్రి నేను చెప్పుకోవటం లేదంటే నేను ఏ విషయం అయినా సరే అయ్యా మాకు మాకు కోవిడ్ రాలేదు మాకు స్వామి తక్కువ వచ్చింది వేరే దేశాల్లో ఎక్కువ చెప్పి ఎన్ని మాటలు గర్విస్తే ఒక మాటలు తండ్రి నేను ఈ రోజు చూస్తే తండ్రి దేశం అంతా తండ్రి పొక్కిపోయింది ప్రభా జోటి అయ్యా అతన్ని చెప్పుకోవటం ఏ అంత గర్వంతో కూడిన మాటలు ప్రభా తండ్రి నేను ఈ రోజు ప్రభా తండ్రి ఏ స్థా ఏ విషయం కూడా ప్రభావం సాలబ్రేట్ చేయో ప్రభా నీకు వంద తెలుస్తాను తండ్రి అది అన్యులైన సరే అది తండ్రి నేను నీ బిడ్డలైనా సరే ప్రభా ఏ దీనికి కూడా ప్రభావ నువ్వు ఓర్చుకోవచ్చండి మీకు వదనాలు ఇది అవుతాండి మేము ఎదుర్కొంటున్నా ఈ సమస్య ప్రభావ ఎంత భయంకరమైంది అయ్యా సరే చైనా తోటి యుద్ధం యుద్ధం కానీ ఏదో నేపాల్ తోటి యుద్ధం కానీ తర్వాత నేపాల్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు అయ్యా సరే ఇన్ని రకాలైన పాకిస్తాన్ ఇప్పటికే మూడు దేశాలతో సభ భయంకరమైన పరిస్థితి ఇస్తుంది భారతదేశానికి అయ్యా నాసం చేసుకుని మా దేశాన్ని అయ్యా సరే మా మా అది మా జ్ఞానం తెచ్చేయండి మాట్లాడే విధానం వేపించండి ప్రభావ ఎంతసేపు గొప్పలు చెప్పుకునే రకాలుగా ప్రభావ తల్లి దీని లేదు ప్రభావ ఏ రీతిగా మాట్లాడాలా ఏ రీతిగా తండ్రి నేనా ప్రభావ తండ్రి నేనా సమస్యని రకంగా తండ్రి ఇచ్చేసుకోవాలి జ్ఞానం లేదు అయా సహాయం చేయండి అయ్యా తండ్రి అయినా ప్రభావ యుద్ధం సహాయం చేయండి అయా గొడవలు లేకుండా సహాయం చేయండి తండ్రి నేను ప్రభావ సొలుమోను తండ్రి నేనా ప్రభావ తన రాజ్యంలో సమాధానం ఇచ్చారు ప్రభావ మీరు అయా తండ్రి అట్లనే ప్రభావ ఏసు ప్రభులు తండ్రి మీరు చెప్పారు నా సమాధానం మీకు ఇస్తానని చెప్పారు ప్రభావ తండ్రి నేను నిబిడ్లుగా మేము తని ఆ సమాధానం మేము తది ఎంజాయ్ చేయాలని లైఫ్ లో ప్రభుత్వ ఆ సమాధానంలో మేము తది కొనసాగాలని మీ ఆశ బట్టి అయాసారి అది మేము పొందాలని ప్రభాసండి మీరు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని తండ్రి ఇదిగో తండ్రి మా దేశం తది ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అయా సహాయం చేయండి ఈ వీడిలైనా మేము చేస్తున్న ప్రార్థన ప్రభా తండ్రి నేను బహుశా దాన్ని ఎలా దాని ఎలా చేయకపోవచ్చు బహుశా తండ్రి నేను నేను ఆయన హిమీమిలా చేయలేకపోవచ్చు మేము చేస్తున్న ప్రార్థనల్ని మీరు ఆలోచిస్తున్నారని తల్లి దానికి జవాబిచ్చేవాలని నేను నమ్ముతున్నాం ప్రభావిత సహాయం చేయండి తండ్రి నేను మీరు ఇచ్చే బట్టి అయా మా ప్రభు మా ప్రాధం వింటారని అయా తండ్రి తండ్రి ఇదిగో తండ్రి ఈ గోడల నుంచి తప్పించండి అయా మెడల్ దాడి తప్పించండి అయా రైతులని న్యాసం చేసుకోండి అయా తండ్రి నైనా ఆఫ్లేజెస్ ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ నియాసం చేసుకోండి అయా తండ్రి అయినా దేశంలో ఉన్న తండ్రి స్వార్థ ప్రకటించే విషయంలో తండ్రి నేను సేవకుల్ని నిరాసులు నిసనం చేసుకోండి సంఘాల లోపనే అయా తండ్రి వాటి వల్ల లాభం పొందినట్లుగా సహాయం చేయండి నాయకుల పేరు మాట్లాడండి అయా సంఘాలను ఎలా సహాయం చేయండి ఇలాంటి భోజనం సహాయం చేయండి అయా తండ్రి చూపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని ఆత్మీయ కుటుంబాలుగా చేయండి రక్షణ లేని కుటుంబీకులని ప్రభావం న్యాపం చేసుకోండి బంధువు వర్గాల్ని న్యాపం చేసుకోండి తండ్రి నేను ఒక రక్షణ పొందే కుటుంబం అంతా రక్షణ పొందుతాను సరే మీరు రాసిన ప్రభావ అపసర కార్యం పదహారు ముప్పై ఒకటి ప్రకారంగా తండ్రి నువ్వు రక్షించబడితే నీ కుటుంబం అంతా రక్షించబడతా అయా తండ్రి మీ వాగ్దానం కోరుకుంటున్నాం ఒక్కొక్క కుటుంబం పట్ల తండ్రి నేను సాయం చేయండి ఇంటర్మీడియట్ తీసుకొచ్చిన విధానం నీకు పొందాలి తండ్రి నేను ఎవరైతే పాస్ అయ్యారో వాటి బట్టి నీకున్నారు మా పాపం కూడా పాస్ చేసినందుకు కొన్నాడు తెలుస్తున్నాం ప్రభాతం అభిప్రాయం బిడ్డను కూడా మీరు బాస్ చేస్తున్నాను తండ్రి నేను ఈ రీతిగా తండ్రి ఎవరైతే సరే ప్రభావ తండ్రి జయం పొందేరూ దాన్ని బట్టి సూపిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరైతే సరైన బిడ్డలు తండ్రి ఈ విషయంలో ప్రభాతం నీరు చంపొంది ప్రభాతం సూసైడ్ లో తండ్రి కుటుంబాల నుంచి పారిపోవటము లేకపోతే అన్ని రకరకాల బిడ్డల్ని ప్రభావ ప్రత్యేకంగా జ్ఞాపనం చేసుకుని ఆ కుటుంబాన్ని యవనస్థుల కోసం ప్రార్థిస్తున్నాం ఆ దేశం యవనస్థులని ప్రభావ మీరే న్యాపనం చేసుకోండి సహాయం చేయండి తల్లినైనా చెడ్డలవాటు నుంచి వీటి నుంచి దూరపరండి చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ సంగతి ప్రత్యేకంగా ప్రభాతం మా దగ్గర ఉన్న ప్రార్థన అంశాల కోసం ప్రార్థిస్తున్నాం జాషో కోసం ప్రార్థిస్తున్నాం వీడికి ఎందుకు ఆ సంగం జ్ఞాపనం చేసుకోండి వీళ్ళకి తల్లిసారి పాకిడ్ చేయండి ఆయా తండ్రి నైనా ప్రభాతం అన్ని కార్యం సంపూర్ణమై చేయండి ప్రభావిత తల్లి చిన్న వాటికి మేము ఆ ధైర్యపడకుండా చేయించండి ఏది ఇచ్చారు మీరు ఏ ఏ వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం గట్టిగా పట్టుకుంటాం మాకు నేర్పించాను ప్రభాయా న్యాసం చేసుకో నేనే నేనే జీవము పుణానం అని చెప్పాను ప్రభా ఈ శక్తిని కోరుకుంటున్నాం బిడ్డ పట్ల తండ్రి నేను ప్రభావ ఇద్దరు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఏ గిస్తారు ఆ కార్యం చేస్తాను ఇద్దరు ముగ్గురు ఎక్కువ ఉన్నాం ప్రభా తండ్రి ఈ కార్యం తండ్రి ఆయన సంపూర్ణమైన కార్యం ఆ బీడ పట్ల తల్లిదండ్రులని ప్రభావం ప్రోత్సహించి ఆయన గొప్ప కార్యం మేము అందరూ చూసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభు చూపించండి ఫైనాన్స్ విషయంలో కానీ పాసం తీసుకొస్తున్నాను ప్రభావి సహాయం చేయండి కుటుంబాన్ని ప్రభావం లేవనెత్తండి ప్రభావ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావితం కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డ న్యాసం చేసుకోండి సహాయం చేయండి మీకు బాగా చేయండి ప్రభాతండి ఆ రీతిగా తండ్రి ఆయన ప్రభావ అభిమాం కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డ న్యాసం చేసుకోవడం తండ్రి పూర్తి ఆరోగ్యం తెచ్చేయండి రూపూపించండి ప్రభావ కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం ఇంటి విషయంలో కానీ ప్రభాతండి ఆయన ఆరోగ్యం విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రభావితమైన కార్యం చేయండి అన్ని ముందు ప్రభాతం మీ నామ జ్ఞానపంచే ప్రార్థిస్తున్నాం ఈ రీతిగా తండ్రి ఆయన మా మా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు న్యాసం చేసుకుంటూ ప్రభుత్వం సహాయం చేయండి ప్రభావ మీ ఉద్దేశం నెరవేర్చుకున్న ఒక్కొక్కరిని ప్రభావం న్యాసం చేసుకుంటున్నారు రాలేకపోతున్నారు భాస్కర్ ఎవరి సెన్స్ కోసం ప్రార్థిస్తున్నావు తండ్రి ఏ కారణం చేతి రాలేకపోయారు ప్రభా ఉన్నారు సేవలో ఉన్నారు మా సేవ సరిగ్గా మీరే సహాయం చేయండి నీకు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావినా సర్దిగా ఇది ఆయన వచ్చిన బిడ్డలందరినీ మీరు న్యాసం చేసుకుని ప్రభుత్వ సహాయం చేయండి చంద్రశేఖర్ గారిని ప్రభాకర్ నైఫ్ ని ప్రభాకర్ ఆయన బ్రదర్ చక్రవర్తిని ప్రభావ తండ్రి విజయ్ ని ప్రభావ తండ్రి నేను ఈ సంపత్ని ప్రభావతండ్రి నీ ఆసనం చేసుకోండి ప్రభావ మీ సహాయం చేసిన ప్రజా మనోజుని ఆశం చేసుకోండి కార్యం చేసినట్టు నుంచి బలపర్శమని ప్రార్థిస్తున్నారు ప్రభావ మా పరిచర్య తండ్రి నీ పాదాల దగ్గర ఉన్నారు ప్రభా తండ్రి నేను ప్రభావి పాదాలుగా నీ కాలు పట్టుకుని బోధాలు మా పరిచర్య తను ఏం చేయలేకపోతున్నాం ఈ సమయంలో తను తను కేవలం నీ పాదాలు తండ్రి అయా సహాయం చేయండి సాయం చేయండి అయ్యా ఏది మేము తండ్రి అయినా ప్రభావ తలుపులు వేసుకొని దీని జవాబు మీరు బాహాటంగా ఇవ్వగలరు అడిగి దానికంటే అధికంగా ఇవ్వగలరాని సాధిస్తాం సహాయం చేసి అర్పించమని అయ్యా మా సాధన ఆరాధన చేసుకోట్టి అర్పిస్తున్నా అని తండ్రి హలో లేదా లేదండి బాబా నేను చేస్తున్నాను బాబా కలిగిన కృపగలిగిన బా ప్రియపకర్లో కృప్తండ్రి మాదేవా ఆయన ఇంతవరకు బాబా మీ పాదలు సంతా బాకి మంచి సమయాన్ని పట్టిస్తాం చెల్లించుకుంటున్నా మా దేవా ఏ విషయం గురించి చింతపడాలి ప్రార్థన విజ్ఞాపనం చేత ప్రభా మా తండ్రి ఆ వసతులన్నీ మీకు తెలుపమని చెప్పారు ప్రభాస్తోత్రులు మా తండ్రి ప్రభా నాయన మా దేవుడు మా సృష్టికర్త మీకు స్తోత్రులు తండ్రి మీరు తప్ప మాకు ఎవరు నర్ప మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారు మీరు తప్ప మా సమస్యలు ఎవరు అర్థం చేసుకుంటారు తండ్రి ప్రభావ నాయన మీకు దేవా నాయన మా ప్రార్థన ఆలకించే దేవుడు మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మమ్మల్ని బలపరిచే దేవుడు మమ్మల్ని స్థిరపరిచే దేవుడు మా విశ్వాసంని నాయన బలపరిచే దేవుడు మా విశ్వాసంలో మమ్మలను నాయన అభివృద్ధి పరిచయం దేవుడు అవుతాయి స్థుత్ర స్థుత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు నాయన ప్రేత ప్రేతృ పత్రిక మాతో మాట్లాడడానికి ప్రభావ ఈ లక్షణాలను అయినా మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభావాయన మేము ఈ ఏడు మా జీవితంలో కలిగి తినట్లేదు తప్ప నాయన ఆశా నిగ్రహం సహనం సహోదర ప్రేమను దయను ప్రభావనైనా మేము వీటిని కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి ఆత్మసందమైన జ్ఞానం మాకు తెచ్చాండి ప్రభావ ఆయన తండ్రి ఈ లోక సంబంధం కేవలం స్వయాన్ని హెచ్చరించేదే ప్రభావ తండ్రి మీ జ్ఞానముతో ఆయన జీవించడానికి నడవటానికి సహాయం చేయండి ఏది ప్రభావ సరైనదో ఏది సరైనది కాదు తెలుసుకోలేని స్థితి ఏది ఆత్మ సంబంధమేదో ఏది శరీర సంబంధమేనో తెలుసుకోలేని స్థితి పొప్ప తండ్రి మా కన్ను తెరిపించి తండ్రి మా మనోన్నతం వెలిగించి ప్రభు ఆ ప్రతి దాన్ని చూసి తండ్రి దాన్ని అనుసరించి చేయండి ప్రభావ మీకు కలిగే విషయాలే మేము చేయలేగిన మీకు ఆయన ఘనత తెచ్చే కార్యంలే మేము చేయలేగనా ఆయన కురికే మేము జీవించలేగన జ్ఞానం దయచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు సులముకు ఎంతో జ్ఞానం ఉంది తండ్రి కానీ ఆయన చివరికి ప్రభు వేరే దేవతలకు కూడా తనకు గొలిపెట్టాలి కట్టాడు ప్రభు ఆయన అదే దావి జీవితంలో తండ్రి ఆయన ఎంతో ప్రభు మీ ఎందుకు యథార్థ హృదయం కలిగి జీవించారు ప్రభు అటువంటి జ్ఞానము మాకు దయచేసి తండ్రి మా దేవ తండ్రి ప్రభుత్వ సమృద్ధి అయిన నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు కలిగినట్లు అన్నారు అవును తండ్రి మా దేవ ప్రభు అటువంటి ప్రవేశం కోరుకుంటున్నావు తండ్రిని ఆయన సహాయం చేయండి కాబట్టి ఇవి మేము గుడ్డి దూరదృష్టి లేని వారు అని చెప్పారు సహాయం చేయండి మేము కేవలం విశ్వాసం అని కాకుండా మా విశ్వాసం ఎక్కువ లక్షణాలు కలిగి ప్రభావ కుమార్ స్వారు ఇప్పుడు మాకు దైవత్వం దైవికమైన లక్షణాలు మేము కూడా కలిగి ఉంటాం ఎందుకంటే ప్రభావ ఒకరోజు తండ్రి మేము మీతో పాటు సదాకాలం ఉన్న మేము ఇక్కడ మేము ప్రభా సరి చేసుకుని ఇక్కడనే మేము ప్రభా మేము తండ్రి మీ యొక్క వాక్యం తగిన వారముగా జీవించినట్లయితే బాబా మేము తండ్రి ఏ విధంగా అక్కడ మీతో సహజ సహవాసం ఉండగలము తండ్రి ప్రభావ మనం సరి సరిదిద్దుతూ ప్రభా బలపరుస్తూ స్థిరపస్తున్నాయని ముందు నడిపిస్తున్నందుకు వస్తున్నారు మా దేవిక ప్రభా మా అవసరం అనేక ఉంటున్నాయి తండ్రి సహాయం చేయండి ప్రభానైనా తండ్రి మా జీవితంలో ప్రభునైనా ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాయి కరోనా విషయంలో తండ్రి సహాయం చేయండి ప్రభా భయంకరమైన వ్యాపిస్తుంది ప్రజలు ఎవరు తండ్రి పట్టించుకోకుండా తండ్రి ఇస్తావా ఆ యొక్క ప్రభా ఈ మాస్కులు శానిటైజర్ ఇది ఏమి వాడటం ఇష్టానుసారంగా ప్రభావిత కేర్లెస్ గా తిరుగుతున్నారు తండ్రి సహాయం చేయండి దేవా అది ఇంకా భయంకరంగా తండ్రి అది ఏ స్థితికి వెళ్తుందో బాబాయన తర్వాత భయంకరమైన తర్వాత ఎవరు ఏమి చేయలేని స్థితికి వచ్చేస్తుంది తండ్రి సహాయం చేయండి ముందే కళ్ళు తెరిచి జ్ఞానంతో తండ్రి దాని విషయమే ఉండటానికి సహాయం చేయండి ఆయన మీరే కట్టడి చేయవలసిందే మీరు మాత్రమే దాన్ని చేయగలరు తండ్రి మానవులకు అసాధ్యం ప్రభా సహాయం చేయండి మా దేవ అదేవిధంగా ఆయన తండ్రి ప్రభా ఈ యొక్క రైతుల సమస్యల గురించి ప్రభావ అదేవిధంగా భర్తల దండ్రి గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సహాయం చేయండి ప్రకటించండి దేవుడు మా రక్ష కూడా స్తోత్రం తండ్రి అయినా పట్టి విషయంలో వారు చాలా దేవుడు స్తోత్రం మా తండ్రి రైతుల జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి యొక్క బాధ జ్ఞాపకం చేసుకుని ప్రభావం సహాయం చేయండి అదేవిధంగా సంఘాల గురించి ప్రార్థిస్తున్నాం సంఘాల యొక్క ఆరాధన విషయంలో సహాయం చేయండి సంఘ పెద్దలందరిలో అయినా ఎంతో జాగ్రత్తగా విషయంలో వెళ్ళటానికి సహాయం చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభునైనా మీరు తండ్రినైనా ఇతర ప్రభావం యొక్క తండ్రి విషయాల గురించి ప్రార్థిస్తున్నారు యోనస్తుల గురించి ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయండి ప్రభునైనా వారికి కావాల్సినటువంటి ప్రభు నడిపింపులు దయచండి దయభక్తులు దయచేయండి ప్రభుత్వ మీ జ్ఞానం దయచేయండి తల్లి బాక్య వేలుగులో ప్రభుత్వం సహాయం చేయండి తండ్రి దారి తప్పకుండా సహాయం చేయండి ఇంటర్నెట్ ప్రభావాన్ని అటువంటి ఆకర్షణలోనూ కాకుండా సహాయం చే అనేక విషయాల గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆయన సహాయం చేయండి ప్రభావ ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించి తండ్రి ఈ యొక్క ప్రభాస్ వార్తను ప్రకటించాలని కోరుకుంటుండగా సహాయం ఇంకా సరైన వాళ్ళకి మీరు కోరుకున్న వారి ఎందుకు మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ప్రభావాలి సహాయం చేయి అదేవిధంగా ప్రభావైనా తండ్రి యొక్క ప్రభుత్వ అనారోగ్యాన్ని గొడబల గురించి ప్రార్థిస్తుంటున్నాడు జ్ఞాపకం చేసుకున్న వారికి దయచేసి స్వస్థత పెట్టి స్తోత్రం సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థలు దయచేయండి ప్రభుత్వ జాషువారించి ప్రార్థిస్తున్నట్టు ఒక వారిని జ్ఞాపం చేసుకోండి ముట్టి స్వస్థపరిచే సంపూర్ణమైన ఆరోగ్యం శక్తి బలం దయచేయండి కిడ్నీలను ముట్టండి అదేవిధంగా ఆయన లాజర్ గర్మాను జాషు గురించి ప్రార్థిస్తున్న కొన్ని సమస్య ముట్టండి స్వస్థపరచుని అయినా సరైన డాక్టర్ నడిపించండి అదేవిధంగా ప్రభుకృష్ణ విషయం చేసిన సహాయం పెట్టి స్తోత్రం అయినా ప్రభావ ఆయకులు సంపూర్ణంగా స్వస్థపరచాల్సిన ప్రార్థిస్తున్నారు ప్రవాహ మనం గురించి ప్రార్థిస్తుంది ఆ స్టోక్ విషయం అంటే సహాయం చేయడానికి దయచేసి సంపూర్ణ అనారోగ్య శక్తి పదం దయచేసి ఆ స్టోక్ నిడుదలు దయచాల్సిన ప్రార్థిస్తున్నాయి ఆ ప్రభా ఆ హాబీలకు తండ్రి అవసర గృహ సమస్య వాటిని సహాయం చేయండి మరియు ప్రభుత్వ రవి విషయంలో సభ చేసిన సహాయం పరిస్థితున్న ప్రభా ఆయన ప్రభా ఐసి డిస్చార్జ్ ఇంటికి తీసుకొచ్చారని విన్న ప్రభుత్వ స్తోత్రం ఆయన ప్రభావ ప్రాంత నాలుగు వాక్యం వెళ్ళి వారిని విశ్వాసించలేక సహాయించారు ప్రభా వారితో మాట్లాడండి తండ్రి ప్రభావ మీరు ఎవరిని తండ్రి దర్శించాల్సింది ఈ విధంగా ప్రభునైనా మా యొక్క ప్రత్యేకంగా తండ్రి మా యొక్క తండ్రి సహాయం చేస్తూ నడిపిస్తున్న ప్రభుత్వం తండ్రి సమయాన్ని మంచి సమయాన్ని బలపరచు తండ్రి రాణి వెళ్ళిపోయాన్ని అనుగ్రహించవలసింది మమ్మల్ని మా సమస్య మా ప్రభు మా రక్షకున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి హలో నేను చేస్తున్నాను సార్ పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కలిగిన మా ప్రియా పనులకు తండ్రి ఏసయ్య నీ నామాని కొందనాలు స్తోత్ర స్తోత్రాలు తండ్రి ఎందుకు నైనా యువతి కాల్సాను ప్రాభా మంచి మాటల ప్రాభా నాకు నిర్తించిన విధానాన్ని బట్టి మీకు కొందనాలు స్తోత్ర స్తోత్రాలు యువబడిన ప్రార్థన అంశాలను బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి అయ్యా కొత్త నమ్మకం చేసుకోనండి ప్రభా ఐదుగున ఐదుగురు బిడ్ల గురించి ప్రార్థన చేస్తుండగా అయినా అయ్యా మీరు విజయాన్ని అనుగ్రహించినందుకు మీకు కొందరు తెలుసు అయ్యా వారి జీవితాల రక్షణ భాగ్యాన్ని కూడా మీరు అనుగ్రహించలేము అని కొందరు ఆలస్య తెలుసు వారిలో ఎవరికైతే రక్షణ లేదు ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబానికి ప్రభావిరు ప్రభావం మరి శారీరక బలహీనత నుంచి ప్రభావం మీరు రక్షించారు ప్రభావ ఆత్మీయంగా కూడా వారిని రక్షించమని ప్రభావం పాదాలు తండ్రి కృప్త జ్ఞాపకం చేసుకోండి అయా ఐదుగున ఈ కరోనా గురించి మిడతలుదండ్రు గురించి ప్రార్థన చే తండ్రి కృప్త జ్ఞాపకం చేసుకుని రెండు ప్రభావం అన్నవాళ్ళు ప్రభా భయం రాజ్యాన్ని వెళుతుండగా తండ్రి అయ్యా వాటి కూరలు విసివేయండి అయ్యా వాటిని తీసివేయండి నిశ్చితం ఏదైతే జరగాలతో అయ్యా కృప్త జ్ఞాపకం చేసుకోండి అయ్యా నిశ్చితాను సారాలు నడిపించండి ప్రభా నితం అయితే జరగాల్సింది అయితే కనుక ప్రభావ అయా మరి బిడ్లందరినీ ప్రభావ మీరు తీసుకుని వస్తున్నారు బిడ్లైన వారిని ప్రభావ మత్పరమైన జీవితంలో ఉన్న వారు కూడా ప్రభా ప్రభా మీరు భద్రపరిచిన ఆయన అయ్యా మీ ముద్ర ఏంటి తండ్రి నలభై ప్రభా ఇదుగున వర్షాకాలం స్టార్ట్ అవుతుండగా రాబా మరి ప్రతి ఒక్క రైతుకి ప్రభావ వారి చేస్తున్నటువంటి పనుల్లో మీరు జ్ఞాపకం ఉండండి మీ సహాయకలుగా ఉండండి ఏ పంట వేయాలో ప్రభావి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి తద్వారా ప్రభావ వాటి ప్రభావం మరి కొంచెం లాభ సాటిగా మరి జీవితాన్ని ముఖ్యంగా ప్రభావిదు అయినా టెక్నాలజీని ఉపయోగించుదండ్రీ అయ్యా మరి నిసు వార్తను ప్రకటించుండగా అయ్యా ప్రభావ వందల మందికి ప్రభావ మెసేజ్లు వెళుతుండగా ఎంత మంది చూస్తున్నారో ఎంతమంది డిలీట్ చేస్తున్నారో వచ్చిన మెసేజ్ ని మళ్ళీ ఎంత మంది ఫార్వర్డ్ చేస్తున్నారో తెలియదు అయినా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ఆ పెట్టిన మెసేజ్ ప్రభావ మరి ఇన్బాక్స్ లో వెళ్లాలి తండ్రి మరి స్వామిలోకి కానీ ఉనికి మరి దీంట్లోకి వెళ్లకుండా ప్రభా అయా ఇన్ లోకి వెళ్ళాలి ప్రభావ ప్రతి ఒక్కరు దాన్ని చదవాలి అర్థం చేసుకోవాలి ప్రభా ఆ చదివినప్పుడు ప్రభావారి హృదయాల్లో ఆ వాక్యం తెలుసుకోవాలి తండ్రి అయ్యా వారిని వైపు తిరిగా తండ్రి ఆ విధంగా మీరు సహాయం చేయండి ఆ విధంగా మీరు ఆకర్షించండి అయ్యా మానవ ప్రయత్నం చేయచ్చుండగా మీరు ఆశీర్వదించండి దేవానికి కొందో తర్వాత ప్రభావ ఎదుగునైనా ఆ మెసేజ్ ని రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో కన్వర్ట్ చేసి ఆ మెసేజ్ ని అందరికి అన్ని ప్రాంతాలకి పంపించడానికి సహాయం దాయించండి తండ్రి దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయా ఎటువంటి ప్రభావాల లేకుండా తండ్రి ఎటు నుంచి ఎటువంటి త్రెట్లు లేకుండా ప్రభావి కూడా ప్రభుదాన్ని ప్రభు మరి పాడు చేయకుండా తండ్రి మీరు ఇచ్చండి మీరు తోడుగా ఉండండి తండ్రి అయా చదువులు ప్రతి ఒక్కరు ప్రభావ నేను నీ నామాన్ని ఎరుగునగా తండ్రి వాక్యం పెడితే ఏ వాక్యం చెప్తే ప్రభావారి హృదయాలు ఆకట్టు పడతాయో ఆకర్షించబడతాయో అటు వాక్యాన్ని మీరు తండ్రి కొందనాడు సూత్ర సూత్రాలు ముఖ్యంగా తండ్రి ఇది మన మరి ఆ స్వార్థ పరిచర్ చేయాలి ప్రభావ మారుమూరు గ్రామాలకి వెళ్లాలని ఆశపడుతున్నప్పటికీ వాళ్ళని చెప్తే మేమ ఇంటికి జరిపించండి అయ్యా ప్రభావినైనా దినాలు బాగు చట్టవిగానే ఉన్నవి సమయం తక్కువగా ఉన్నది వాటిని ఉపయోగించుకుని అయ్యా అయ్యా నామాన్ని ప్రభా అనేకులకి ప్రకటించాలని ఆశపడుతున్నారు అయ్యా ఈ నామాన్ని అనేకుల దగ్గర తీసుకెళ్లాలని ఆశపడుతున్నగానే ఆయన మీరు ఆశీర్వదించండి ద్వారాలు తెరవండి ప్రాంతాలను చూపించండి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఎటువంటి ప్రభా మరి ఆటంకాలు లేకుండా ప్రభా మీరు నడిపించింది ఏమనుకుంటున్నారు వాక్యం ఎత్తుండగా చెబుతుండగా ప్రభావం కలవర్తిగా నడిపించండి కొందరు మీరు తప్ప ఇంకెవరు ప్రభావం అనుగ్రహించలేరు కనుక మీరు ఈ పరిచర్యంలోకి వస్తున్న ప్రతి బిడ్డను ఇటువంటి ఉడిదిలు లేకుండా ప్రభావాల లేకుండా ప్రభావ ప్రభావం దీంట్లో ఇంకా బలపడి అనేక ప్రాంతాలకు వెళ్ళిన ప్రభావపూర్వకంగా అనేక వాక్యాన్ని ప్రకటించడానికి ఆ యొక్క ఆత్మనాన్ని రక్షించాలని ప్రభా ఒక పట్టుదలతో తప్ప మరి ఎటువంటి విభేదాలు లేకుండా ప్రభు మీరు నడిపించండి సహాయంగా చేర్చుకుని ప్రతిసారి చిన్న చిన్న ప్రయత్నం పరిశుభ్ర దేవాల మీకు వదనాలు అయినా సరగు తండ్రి మహిమ స్వరుగులు మీకు వనదాను ప్రభావ అయినా ఈ విధకాల నుంచి మీరు మాకు సహకులు ఉన్నందుకు మీకు ఎంతో మననాలు ప్రభావ కొంత విశ్వతించినారా మిమ్మల్ని క్షణం మీరు చెయ్యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో బాధాలు తండ్రి ఒకే కదండీ ఒక విశ్వాసంలో ఏ రీతిలో ఏ రోజుల్లో మీరు మరోసారి హెచ్చరించినారు తండ్రి ఈ లోకం తట చూస్తే అంత విశ్వాసమేనైనా కానీ మీ తట్ట చూస్తేనే ప్రభావ మీ వాక్యంలోనే ఉంది ప్రభావ విశ్వాసం అందుకు ఇప్పుడు మీ యొక్క వాక్యం ఎక్కువ సమయం గడుపుతామని మీరు మాకు సహాయపరమని దారిస్తున్నాం ప్రభుత్వ సిక్కి నాలెడ్జ్ అంతా మరవరకే దారి తీస్తుంది తండ్రి కానీ మీ యొక్క జ్ఞానం తండ్రి చివరికి దానికి దారి తీస్తుంది ఇప్పుడు దాన్ని బట్టి మీకు బాగా ఆలోచించి ప్రార్థిస్తున్నాం బద్రహుల గురించి ప్రార్థిస్తున్నాం క్రిస్టియల గురించి ప్రార్థిస్తున్నాం దాని గురించి ప్రార్థిస్తున్నాం లేదా మీ చోట మీకు వివిధ పెట్టుకోండి ఇప్పుడు అవునది స్వస్థపరచు స్వస్థపరచడం నాకు ఇష్టమే అన్నారు మీరు ప్రభుత్వా కాబట్టి నేను ఏదే స్వస్థాపన స్థానం నేను నమ్ముతున్నాను నేను బట్టి ముఖ్యంగా తను ఒక దర్శనందరినీ మరి జీవితంలో కలకారం జరిగించండి కుటుంబంలో సమానం అందించండి అక్కడ ప్రతి చీకటి మీద మందకాల మంత్రశాన్ని సేవ పాదాలను పంపించండి ప్రభావ ఒకటి బిడ్డ అని తను మరి మీరు ఆక్రోషుకోండి మేము అనేక సీతపరచండి అటువంటి సేవ జీవితంలో నడిపించి మమ్మల్ని మీరు అవసరం పచ్చుకోండి కొన్ని పంపించగలిగినాం మీరు కొన్ని పంపించాలనుకుంటున్నాం మీరే కార్యం చేయడం ఆత్మకార్యం అనేక రక్షణ పొందాలపరంగా మనం ప్రార్థిస్తున్నాం మీ తట్లా ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ఆటంకాలను కలిగించి మీరే క్రీస్తు నామమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎన్నిక